వ్యాధి నివారణకై ఈ మంత్రము సూచింపబడినది పదకొండు వందల సార్లు జపించిన ఈ మంత్రము సిద్ధించను నూట ఎనిమిది సార్లు అభిమంత్రణ నీళ్లు త్రాగించిన కడుపు చెవి కంటి తెలనొప్పులు గడ్డలు వ్రణములు మసూచికములు ఆటాలమ్మ పొంగు మొదలైన వ్యాధులు తగ్గిపోవును ఆం సుపాయే పాశం పసంతానీ లే నివ్వు ఏ నివ్వాణే నువ్వు ఇది నమో భగవా